ఇంతకుముందు తపస్ అని వాడేజ్ఞాసస్వ అన్నాడు వీళ్ళు తపస్సు చేసి వచ్చాను అన్నాడు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాడు వాట్ హీ డిస్ రైట్ తపస్స చేత చేతే అచ్చా తపస్సస్సు చేత విభక్తి ప్రత్యయాలు చాలా ఇంపార్టెంట్ తపస్సు చేత బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఇంత ముందు బ్రహ్మ విజిజ్ఞాసస్వ తద్విజిజ్ఞాసస్వ దాన్ని గురించి పోయి ఆలోచన చేయను ఆయన ఇప్పుడున్న తపస మళ్లీ ఆలోచన కదా తపహ ఆలోచనే మళ్ళీ ఆలోచన చేయమన్నాడు ఎందుకో తెలుసా ఆలోచన చేయమన్నాడు తెలుసా ఇప్పుడు చేసిన ఆలోచన బాలేదు ఆ తపస తపస్సు చేత బ్రహ్మ విజిజ్ఞాసస్వ ్రహ్మ తెలుసుకో ఎందుకో తెలుసా మళ్ళీ పడిపోయింది ఒకటి తపసే బ్రహ్మండి ఆలోచన వృత్తిగా సార్ వృత్తి ఎట్లా బ్రహ్మం సార్ అహం కూడా బ్రహ్మ కాదన్నారు కదా మీరు దానికి ఆధారంగా అహం స్వరూపం కదా అయి మర్చిపోయిననుకుంటున్నారా మళ్ళీ ఉపనిషత్తికి వచ్చి మీరు మర్చిపోకుండా ఉంటే నాకు అర్థం కద కాబట్టి మళ్ళీ ఇదేంటి సార్ తపో బ్రహ్మతి తపస్సు బ్రహ్మం ఎట్లా అట్లాగే ఎందుకంటే చెప్పేవాడు వరుణుడు వరుణుడు చెప్తున్నాడు టీచర్ తపహా తపస్సు ఏదైతే ఉందో బ్రహ్మేతి బ్రహ్మ ఇతి అని చెప్పేశాడు అప్పుడు అబ్బాయి పోయి సందేహం ఉంది గనక ఏమిటి ఇది ఇది అన్నస్య ఉత్పత్తి దర్శనాథ్ పైగా ఇంకా కూడా కనపడుతుంది అన్నానికి ఆద్యంతాలున్నాయి కదా అన్నానికి ఆద్యంతాలు ఉత్పత్తి చేయకముందు లేదు నేను మింగేసిన తర్వాత ఉండదు ఇదేంటి సార్ ఇది ఇది ఎట్లా అవుతుంది వాడికే డౌట్ అన్నం బ్రహ్మేతి ఓకే రజానాథ్ విఘ్నతవాన్ మళ్ళీ డౌట్ వస్తుంది కాబట్టి ఆద్యంతాలు పైగా వికారం చెందుతా ఉండదు బ్రహ్మం అవికార్య సత్తా స్వరూపం వినుండాడు అక్కడక్కడ ఎందుకంటే వాడి శిక్షావల్లిలో చిన్న చిన్నవి చేసుకుంటుండేటప్పుడు కూడా పెద్దవాడు కూర్చొని మాట్లాడుతూ ఉంటే విజిటర్స్ ను పంపించడానికి నిలబడిపోయి గేటు ధరడు కన్ఫ్యూజ్ అయిపోయినాడు కాబట్టి అప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే విషయం తెలిసిన వాళ్ళు ఏది వరుణుడు స్థాయిలో ఉండేవాళ్ళు ఆయన వరుణుడు గురు ఇంకొక అరుణులోచి మాట్లాడుతూ ఉంటే ఆ అరుణ వరుణ సంవాదం ఈయనన్నాడు కాబట్టి రే సత్తా వికారం లేదు కదా అవికార్య సత్తాస్వరూపం కదా ఇది వికారం చెందుతూ ఉంది కదా అన్నాం ఎందుకని ఉదయం చూడు వేడి వేడిగా పొగలు వస్తూ ఉంటే ఇడ్లీ ఎట్లుందో మధ్యాహ్నానికి ఎట్లుందో చూడు సాయంత్రానికి ఎట్లా చూడు ఇది ఎట్లా అవుతుంది అది మార్పు చెందుతుంది కదా కాబట్టి వికారత్వం ఉంది దీంట్లో అది నిర్వికారి ఇది వికారి ఈ బికారిని నమ్ముకుంటే నేను అయిపోతాను బికారి అని షికారు పడుతున్నాడు ఇది సంశయ హేతు ఈ సంశయాలని పెట్టుకొని మళ్ళీ ఆలోచించి ఆలోచించి ఎప్పుడు కూడా అంతే తోక ఉన్నంత వరకు ఇట్లా ఇట్లా ఆడిస్తాము ఆడించలేనప్పుడు అదే భగవో కాబట్టి ఇంతసేపు ఆడించాడు తోక ఉపయోగం లేదని తెలిసింది అది హిపగ బ్రహ్మేతి నాకు బ్రహ్మ చెప్పంటే ఆయన కదా తపస్స బ్రహ్మ విజి పో తపస్సు చేత బ్రహ్మాన్ని తెలుసుకుని ఎందుకని తపో బ్రహ్మేతి ఆ ఈ జిజ్ఞాస ఏదైతే ఉందో జ్ఞానం జ్ఞానం కదా తప ఆలోచనే జ్ఞానమే బ్రహ్మం పో సూచన పయ అంతే ఈ ఒక్క మాట తిట్టలేదు చూడండి అది కాదని కూడా చెప్పరా వీడు అన్నం బ్రహ్మేతి వెచ్చా ఏ బుద్ధిరా నీకు ఎన్నిసార్లు విన్నావు అన్నం బ్రహ్మేతి ఎంతసేపు అన్నమేనా అని అన్న ఎందుకో తెలుసా హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఆలోచన చేశాడు నా ఆలోచనలు మోసుకొని తిరిగే కూడా కాకుండా వాడి ఆలోచనలు కదిరి హీస్ వెరీ వెరీ హ్యాపీ గురువు చూచారా కాబట్టి కాంట్రడిక్ట్ చేయలే అయ్యి నువ్వు చెప్పింది తప్పు అన్లా ఎస్ కనీసం ఇప్పటికైనా కొంత ఆలోచన చేయగలుగుతా ఉండాడు జస్ట్ అతనికి ఇంకో డైరెక్షన్ ఇస్తాం ఇంకో డైరెక్షన్ ఇస్తాం అది గురు హృదయం అందువల్ల ఆచార్య హృదయం అది అందుకని ఇంకా ఆలోచన చేస్తాను ఆయన తపసా ఇంకా బాగా ఆలోచించి బ్రహ్మ విజిజ్ఞాసస్వా ఎందుకని తపో బ్రహ్మేతి చూడండి తపో బ్రహ్మేతి ఆ ఆలోచనే జ్ఞానం ఏదైతే ఉందో జ్ఞానపూరితమైంది కనుక ఆలోచన నువ్వు ఆ జ్ఞానమే బ్రహ్మ అని చెప్పడం ఇది ఇంతకు ముందు ఎట్లాగైతే విద్యాస్తుతయే అన్నామో తపోస్తుతయే తపస్సుని స్తించడం ఇది అంతే తపస్ బ్రహ్మం అంటే నేను తపస్సు చేస్తాను ఇంకా బ్రహ్మండి మరి మళ్ళీ స్వామిజీ తపస్సు కర్మ కదా మరి బ్రహ్మం నిష్క్రియత్వం కదా తపస్సు బ్రహ్మం ఎట్లా అంటే ఏం చేస్తాడు టిఫిన్ అంటే తపో బ్రహ్మేతి ఏం చేస్తాను టిఫిన్ అని అడిగాడు అనుకోండి అట్టు వేస్తున్నా ఏంటి అట్లు వేస్తున్నా అని ఆవిడ చెప్పండి నువ్వు అట్లు వేస్తున్నావు నేను రొట్టెలు వేసుకుంటూ వస్తున్నాను ఆవిడ అట్టు కాదు అట్టుని మళ్ళీ వేసేది ఎందుకు చెప్పండి దోషిపోస్తున్నారే దోషని మళ్ళీ పోయేవి కాఫీ పెడుతున్నానండి మీకు మీరండి నాకు చాలా ఇష్టం అండి చేరేస్తారది కాఫీ పెడుతున్నా కాఫీ ఇస్తావా కాఫీ పెడతావా పెట్టిన తర్వాత ఇస్తావా ఇచ్చిన తర్వాత పెడతావా బోలా అదే సార్ అంటే దోశ వేస్తున్నానంటే అర్థం ఏంటి తెలుసా అట్టు వేస్తున్నానంటే ఇప్పుడు పోసేసాం అట్టు తయారైపోయింది కదా తీసి అక్కడ పెట్టాం కదా అట్ట వేయడం అంటే ఏంటండి దీన్ని తీసుకెళ్ళండి అది విషయం కాదా చెప్పండి మీరు ఎవరన్నా రిఫ్యూట్ చేయండి కమా కాంట్రాడిక్ట్ చేయండి చూద్దాం తర్వాత తెలుసు అర్థమవుతుంది అట్టడం అంటే అట్ట మీరేసేదే అందువల్ల మీరేం చెప్పారంటే పిండి వేస్తున్నాం అప్పుడు అతను నన్ను పిండి ఎందుకంటే పిండేస్తున్నాము అంటే పిండి ఇడ్లీకి వేయచ్చు ఇడ్ ఇడ్లీ రెండు పిండి నువ్వు నన్ను పిండి అసలు ఏంటో చెప్పు కాబట్టి పిండేస్తున్నాం పిండి వేస్తున్నామంటే వాడు దోశ అర్థం కాదు ఇడ్లీ అర్థం కాదు చపాతీ అర్థం కాదు పిండి వేయడం ఉండే పిండి వేస్తా అమ్మా ఈ గతంలో చాలా సార్లు పిండి ఉంటుంది అందుకని సూటిగా అర్థం కావడానికి ఏమంటామా దోశ వేస్తున్నాం దోశ వేసేదిలే వేసిన తర్వాత తయారైందని దోశ కాదు కాదు ఏదో సర్దుకుపోతున్నాం అంత అసలు మనం ఏం మాట్లాడుతున్నాం కాఫీ పెడుతున్నా ఏం చేస్తున్నాను మరి కాఫీ పెడుతున్నాను కాఫీ పెట్టేది నాకు కాబట్టి లేదండి నేను పొయ్యి మీద పాలు పోస్తున్నా ఆ తర్వాత డికాషన్ పెడతా డికాషన్ పెట్టి దీన్ని దాన్ని కలుపుతా నువ్వు నా మాటింటి చక్కరేస్తా లేకపోతే నేను వేసుకుంటా అనే అర్థం కాబట్టి కాఫీ పెడుతున్నాను అంటేనే మనకు అర్థం అవుతా ఉంది అర్థం అవుతుంది ఇప్పుడు అట్లా పాపో బ్రహ్మేతి కాబట్టి తపస్సు బ్రహ్మం అంటే ఇట్లా అర్థం అవుతుంది ఇప్పుడు తపస్సు బ్రహ్మ ఇప్పుడు అయ్యా నేను సుందర్చితాశ్రమం పోవాలి తైత్రే చెప్తున్నాడు స్వామిజీ బాగా వినాలి గతంలో కూడా నేను చాలా వినున్నాను అవన్నీ మర్చిపోయాను మళ్ళీ ఇప్పుడు వింటాను అన్నే ఒక అతను వస్తుంటే మెదక్ నుంచి అతన్ని తీసుకొని వచ్చి మన మెదక్ ఆర్చి దగ్గర నిలబెట్టి అతన్ని ఈ రోడ్డే ఆశ్రమం అంటే దాని అర్థం ఏంటి ఆయన అక్కడ రోడ్లో కూర్చొని చెప్పు స్వామి కాదు ఈ రోడ్డు నిన్ను ఆశ్రమాన్ని తీసుకుపోతుంది అండర్స్టాండ్ బస్సు పోతాం ఏ ఇంకా చూస్తాను దిండుగల్ పోరా దిండుగల్ వచ్చింది దిండుగల్ వచ్చింది దిండుగల్లో ఎక్కడ దుండిగలు ఎట్లా వస్తుంది బస్ వచ్చింది ఆ బస్ ఎక్కితే దుండిగలికి చేరిపోతావు తపో బ్రహ్మేతి తపస్సి బ్రహ్మం అంటే జిజ్ఞాస గనక నువ్వు సక్రమంగా చేస్తే జ్ఞానిచ్చా జ్ఞాతం ఇచ్చా నువ్వు దీని ద్వారా బ్రహ్మ జ్ఞానాయ జ్ఞానాయ అత విచారర్తవ్య ఈ విచారం నిన్ను బ్రహ్మంగా చేస్తుంది అందువల్ల తపహ బ్రహ్మ ఇది తపో బ్రహ్మేతి అని చెప్పాడు అప్పుడు ఈ కొరాడు ఓహోహో ఇది మొత్తానికి ఏదో ఉంది నేనైతే ఆలోచన చేశాను మళ్ళీ తపస తపస్సు చేత బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని మా నాన్న గనక ఉత్పాద్యం ఇది కాదు దేట్ గురువు చెప్పినట్టుగా నేను వీళ్ళు మళ్లీ ఆలోచన చేస్తాను అని వెళ్ళాడు హి ఈస్ వెరీ హ్యాపీ ఎందుకో తెలుసా అట్లీస్ట్ అక్కడికి వచ్చాడు అన్నం బ్రహ్మేతని ఇంకా నెక్స్ట్ ఏ విధంగా వస్తాడని ఈ కుర్రవాడు వెళ్లాడు సపో తప్యహ తప అత్యత వీడు వెళ్లి మళ్ళీ తపస్సు చేశాడు అంటే ఆలోచన ఆలోచన చేశాడు ఆలోచన చేసి సత్ తప అక్కడికి అయిపోయింది రెండు అనువాదం సహ తపహ తత్వ సహా భృగుహ వారుణిహి తపస్తత్వ ఆలోచనం కృత్వా చేశాడు చేసి ఏమంటాడు తర్వాత తెలుసుకున్నాడు ఏమని ప్రాణో బ్రహ్మేతి వ్యజనాత్ టుమారో కాబట్టి ఇప్పుడు పోయాడు మళ్ళీ ఆలోచన చేశాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ అదిహి భగవ బ్రహ్మేతి చూడు వస్తున్నాడు చూసారా అన్యంతరాత్మ ప్రాణమయ ఇది స్వామిజీ అదే ఇది అదే ఇదే చెప్పండి బ్రహ్మానంద వాళ్ళు ఇదే ఇదే కావచ్చు మెథడ్ చూసారా మారిపోయింది అది శ్రవణం ఇది మననం అక్కడ విచారము ఇక్కడ దృఢత్వం వస్తా ఉంది మననంలో సంశయ రాహిత్యం జరుగుతా ఉంది సంశయ రాహిత్యం జరుగుతూ ఉంది వచ్చిందా మీకు చెప్పిన చూసారా మననం అంటే సందేహ నివృత్తి మనసులో ఏ సందేహం లేకుండా ఆ తర్వాత జ్ఞానం దృఢంగా ఉంటుంది అది నిధి ధ్యాసాన్ని ఇప్పుడు చూసారా సంశయ హేతహో కాబట్టి అన్నం బ్రహ్మేతి మళ్ళీ సంశయం ఉంది సంశయానికి కారణం ఉంది అర్థమవుతుంది అన్నస్య ఉత్పత్తి దర్శనాత్ వచ్చేసాడు సందేహానికి ఆ సందేహం నివృత్తి చేసుకోవాలి అందుకని మళ్ళీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మాగేణ మహీ మహిషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తోవ్ కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్ శా దేశోయోబి బ్రాహ్మణ సుతు నిర్భయా పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్య శ్యా విదీ భర్గోదేవీమే ధీరో యో నచోదయా సహనావతు సహ నో భునక్తు సహర్య కర్వహై తేజస్వినీతమస్ తస్మాత్ు అన్న బ్రహ్మత్వం భృగో అభిప్రాయ తద్విజిజ్ఞాసస్వ దాని గురించి ఆలోచించడం అని తండ్రి గురువు వరుణుడు చెప్పిన తర్వాత భృగువు వెళ్లి దాని గురించి తపస్సు చేశాడు తపహా ఆలోచనే కనుక ఆలోచన చేశాడు చేసిన తర్వాత నిర్ణయానికి వచ్చాడు నిన్న అన్నం బ్రహ్మేతి పేజానాథ్ కాబట్టి బ్రహ్మ అనేటువంటిది అనేటువంటి అభిప్రాయానికి వచ్చాడు అన్నస్య బ్రహ్మత్వం ఇది యుక్తం ఎందువల్ల అనంటే అన్నాత్ ఏవాని భూతాన్ని జాయంతే ఖలు కాబట్టి అన్నం వల్లనే సమస్తమైనటువంటి జీవరాశులంతా కూడా ఉత్పన్నమయ్యేది అట్లాగే అన్నం వల్లనే జీవిస్తూ ఉన్నాయి అన్నైన జీవంతే అన్నం ప్రయంతే కాబట్టి తిరిగి అన్నంగానే మారిపోతూ ఉన్నాయి అభిసంవిశాంతి తదాత్మ్యం చెందుతూ ఉన్నాయి తద్విజ్ఞాయ ఈ విధంగా తెలుసుకున్న తర్వాత అయిపోయింది అక్కడికి కాని పునఃం పితరం ఉపసం వరుణం ఉపససార ఉపగతవాన్ ఇది మళ్ళీ వచ్చాడు అలా రావడం కోసం కారణం ఏంటంటే సంశయమేదో ఉండింది అనేటువంటి నిర్ణయం చేశాం అన్నం బ్రహ్మేతి అన్న తర్వాత మళ్లీ వచ్చి అదీహి భగవో బ్రహ్మేతి అని అడగాల్సినటువంటి అవసరం లేదు కాని మళ్లీ అడిగాడు అని అంటే తనకేదో సంశయం ఉంది అస సంశయ హేతు ఏంటది ఉత్పత్తి దర్శనాథ్ కాబట్టి దీనికి ఉత్పత్తి ఉన్నది గనక ఉత్పాద్యం ఉత్పాద్యం ఉండేటువంటిది ఏది కూడాను నిత్యవస్తువు అయ్యేందుకు అవకాశం లేదు అనేటువంటి సందేహం మనసులో ఉండడం వల్ల మళ్లీ వచ్చి అడిగాడు అదేహి భగవో బ్రహ్మేతి కాబట్టి బ్రహ్మ అంటే ఏమిటో నాకు చెప్పు అని చెప్పి అడిగిన తర్వాత తపస బ్రీ జిజ్ఞాసస్వా తపస కాబట్టి ఆయన మళ్ళీ తపస్సు చేతన ఇక్కడ ఈ పదం ఉపయోగించాడు తపస్స తపహ ఆలోచనే తపో అత్యత తపస్ తత్వాబట్టి తపస్సు చేశాడు తపస్సు చేసిన తర్వాత వచ్చాడు ఇక్కడ ఆలోచన తపస్సు అనేటువంటిది ధృవీకరించడం కోసంగా తపస్స బ్రహ్మ విజిజ్ఞాసస్వ కాబట్టి తపస్సు చేసి మళ్ళీ తెలుసుకోమని చెప్పాడు ఎందుకని తప్పు బ్రహ్మేతి కాబట్టి మార్గం ఏదైతే ఉందో ఇది గమ్యాన్ని దిశకుపోయేటప్పుడు మార్గానికి గమ్యానికి పెద్ద తేడా లేదు కాబట్టి దోష పోస్తున్నానన్నప్పుడు పిండి పోసావో ఆ పిండితోనే దోష అయిపోతుందని అర్థం అంతేగాని తయారైన దోషి వేస్తున్నామని కాదు అట్లాగే మార్గమే గమ్యం గనక గమ్యానికి మార్గానికి పెద్ద తేడా లేదు గనక ఈ ఆలోచన ఏదైతే ఉందో జ్ఞానం దీనివల్లనే నీకు బ్రహ్మ తెలుస్తూ ఉంది కాబట్టి తపో బ్రహ్మేతి తపహ బ్రహ్మ ఇది తిజిజ్ఞాసస్వ తపో అత్యత ఈ మాట చెప్పిన తర్వాత మళ్లీ వెళ్ళాడు మళ్ళీ వెళ్లి ఆలోచన ప్రారంభం చేశాడు మళ్ళీ విచారం చేశాడు నెక్స్ట్ ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ ప్రాణాధ్యవ కల్వి మాని భూత నిజాయంతే జాతీవ ప్రాణం ప్రయంచిశంవిశంతీతి తద్విజ్ఞాయ పునరే వరుణం పితరముపసారధీహి భగవో బ్రమేతితి తగ్హోవాచ తపసా బ్రహ్మ విజిగ్ఞాసస్వ తపోతి స తపోతప్య కనుక ఎప్పుడైతే ఆ సందేహంతో వచ్చాడో అన్నం బ్రహ్మ అని నిర్ణయం